హదీఫ్ కంఠస్థం కంపొటన్ పద్నాలుగు వందల నలభై రెండవ హిజ్రి హంబర్ తొమ్మిది ఎవరు విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశిస్తూ రమదాను మాసమెల్లా తరావీ చేస్తారో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి సహీబుఖారి హదిద్ నంబర్ ముప్పై ఏడు ఉల్లేఖనం అబూహురల్లా అనుహువు